అలాగే గిరిగా సింగ ఒక ఆయన ఓసిన చాలా మంచిగా ఆయన ఏమన్నాడంటే రేసిజం ఉంది ఇండియన్ సొసైటీలో రేసిజం ఉంది దెర్ ఈజ్ రేసిజం ఇన్ ఇండియన్ సొసైటీ ఆయన ఏమన్నారంటే సోనియా గాంధీ ఇటాలియన్ వైట్ ఉమెన్ కనుక వీళ్ళు యాక్సెప్ట్ చేశారో ఆమె బ్లాక్ ఉమెన్ అయితే యాక్సెప్ట్ చేసేవారన్నారు అంటే వెంటనే ఆయన చేత క్షమాపణ చెప్పించేశారు అందరూ కలిసి అయితే ఈ ఐపీఏ నేను ఏదో కొన్ని ఎలాంటి విషయాలు మీరు గమనించారో ఏదో చెప్తా నా ప్రజ్ఞాంతి చూపిస్తున్నానే అనుకోకండి ఈ ఐపీఎల్ నుండి చూస్తారా ఈ ఐపీఎల్ లో ఈ చీయర్ లీడర్స్ పట్టుకొస్తారు వీళ్ళు అమెరికా నుంచి అమెరికా నుంచి పట్టుకొచ్చి ముగ్గురు అమ్మాయిలు పట్టుకొస్తారు వైట్ లూమెన్ ఉంటారు అప్పుడప్పుడు బ్లాక్ లూమెన్ కూడా ఉంటుంది ఆ చీయర్ లీడర్స్ ఈ బ్లాక్ లూమెన్ వచ్చి వాళ్ళు పంపించిన వాళ్ళని వీళ్ళు యాక్సెప్ట్ చేయాలి హైపోక్రటిక్ హైపోక్రసీ వాళ్ళు ఎవళ్ళని పంపిస్తే వాళ్ళు ముగ్గురు అమ్మాయిలే యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళు ముగ్గురు ఈ ఫోర్ కొట్టినప్పుడు సిక్స్ కొట్టినప్పుడు ఏదో డ్యాన్స్ ఏదో ఆ బ్లాక్ భూమన్ ఉంటే ఈ ఆడియన్స్ డే డోంట్ లైక్ హ ఆడియన్స్ అని ఆ అమ్మాయి వీళ్ళేమో కొంత వెతకారం చేస్తారు ఈ ఇద్దరు అమ్మాయిలే వెళ్ళాలి పాపం అమ్మాయి కళ్ళ పెట్టుకుని వాళ్ళని ఏళ్ళు ఇంకా ఆమె చీఫ్ లీడర్ కానీ చేయడం మానేసి ఆమె డబ్బులు ఆవిడ తీసుకుని డబ్బుల కోసం వస్తారు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయింది అప్పుడు ఆమె అమెరికా వెళ్ళి స్టేట్మెంట్ ఇచ్చింది ఇలియన్స్ ఆర్ దే అప్రిషియేట్ ఓన్లీ వైట్ విమెన్ చీయర్ దే డాంట్ అప్రిషియేట్ ఎ బ్లాక్ ఉమెన్ యాజ్ ఎ చీయర్ లీడర్ అని ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది మాట ఇంచుమించు సంథింగ్ సిమిలర్ టూంటే గిరిరాజ్ సింగ్ గారు అంటే ఆయన మొత్తం హౌండ్ చేసేసి ఆయన క్షమాపణ చెప్పించారు హైపోక్రిటికల్ సొసైటీ కాబట్టి ఈ నేను చెప్పిన వాక్యాలను కొంచెం మీరు తదు మనస్సులో అర్థం చేసుకోగలరు అన్న నా యొక్క ప్రార్థన నిస్తత్వా కార్యగన్యాస్య శక్తిర్మా యాజ్ఞక్తివతి నహి శక్తి క్వచిత్ కైశ్చిద్ బుద్ధ్యతే కార్యతపురా ఒక మంచి టాపిక్ ని సెటిల్ చేసినాము అలాంటి మరో అంశాన్నే ఆయన అంటున్నారు నిరంశే క్షమారోప్యదేనా శ్లోకం కృత్స్ షేతి పృచ్ సద్భాశయోత్తరం బ్రూతే ృహితైషిణి ఇప్పుడు ప్రశ్న అడిగారు ఏమని ఈ జగత్తు పరమాత్మ ఆ సద్రూపమైన పరమాత్మ నుంచి ప్రకటమైనది కదా సద్రూపమైన పరమాత్మ యొక్క మొత్తం నుంచి ప్రకటమైందా చిన్న భాగం నుంచి ప్రకటమైందా అని వీడు ఎందుకంటే వీడి బుద్ధి దేశబుద్ధి దేశబుద్ధి అంటే స్పేస్ బుద్ధి ప్రతి స్పేస్ తోటి పరిగణిస్తాడు స్పేస్ స్పేస్ స్పేస్ ఏమిటి ఇప్పుడు వైకుంఠం ఎక్కడుందని మీరు అడగండి ఏమని చెప్తారు వెట్టికల్ మోడల్ ఇస్తారు వెట్టికల్ మోడల్లో ఇక్కడ భూమి ఉన్నది దీని తాతలా తల వితల సా తల సుతల తల తల తల తల ఏడు ఉన్నాయి అడుగులు ఏమండి అంటే అడుగులు ఉన్నాయి అక్కడినే ఉంది పాతాళం దాని కింద ఏముంది ఇంకా దాని కిందే అంటే ఈ మోడల్లో ఉండేటువంటి ప్రాబ్లం మీరు గమనించ పాతాళానికి ఆఖరిదానికి దానికి కేందేమిటి ఇంకా కిందే అంటే కిందనే మాత్రం ఫెయిల్ అవుతుంది అంటే అంతదాకా కింద కింద కిందని చెప్పి అక్కడ కింద ఏముందని వీటిని అడగడు అడిగిన వాడిని కోపడతాడు కోపంగా చూస్తాడు మరి ఇప్పుడు భూమి కింద సుతలము దాని కింద వికలము దాని కింద మనోతలము తలము తలము పతలము అనము అన్నప్పుడు దానికి ఏదై ఉందని అడుక్కోవడం అనమాట అడిగితే కోపం శేషం కోపేనం పోలేదు అడిగితే కోపం ఇలాంటి ప్రశ్న అడుగుతాం అసలు ఎవరు అడగడం మామూలుగా గురు బసవన్న అని తలక ఊట్టేసి ప్రసాదం తీసుకుని తీర్థం తీసుకుని వచ్చేసి వెళ్ళే తప్ప అడిగి వెళ్ళే లేదు ఎవరైనా అడిగితే కోపం చేసేది సరే పైన పైకి వెళ్ళండి పైన జనసా స్వర్గలోకము పైన జనలోకము తపలోకము మహర్లోకము సత్యలోకము ఆ పైన మరి ఆ పైన నీక మళ్ళీ అలాడ మళ్ళీ కోపం అంటే ఈ బుద్ధి ఏ బుద్ధిది స్పేస్ బుద్ధి స్పేస్ బుద్ధి ప్రతి స్పేస్ తోటి ముడిపెట్టి చూడడం స్పేస్ని విదిలిపెట్టి వీడు తత్వాన్ని చూడలేడు అని మీకు స్పష్టమైపోయింది కదా వాడు అడిగాడు ప్రశ్న అంటే స్పేస్ బుద్ధి ఓ మహాత్ముడు అనేవాడు మీకు ఏ పాఠం చెప్పినా బుద్ధిలో స్పేస్ బుద్ధి కాలబుద్ధి ఉంటాయి టైం బుద్ధి స్పేస్ బుద్ధి ఉంటాయి మీరు విష్ణువు అన్నారనుకోండి ఆ స్పేస్లో కూర్చోబెట్టేస్తాడు విష్ణువు అంటే విష్ణువు స్పేస్లో కూర్చోబెడితే ఏమంటాడు ఇక్కడ లేడు అక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు ఇక్కడ లేడు ఏదో ఇక్కడ లేడని అనడం ఒకే అక్కడ ఉన్నాడని ఉంటాడు ఓ స్పేస్లో పెట్టేస్తాడా విష్ణువు కాలబుద్ధి పెట్టాడు అనుకోండి ఒక టైంలో పెట్టేస్తాడా విష్ణు విష్ణు ఇప్పుడు నిద్రపోతున్నాడు అప్పుడు మళ్ళీ ఫలానా రోజులు అంటే ఏమైంది ఆయన టైంలో కూర్చోబెట్టేశాడు మొత్తానికి ఆ విష్ణువుని స్పేస్లోనూ ఓ టైంలోనూ ఫిక్స్ చేసేస్తే కానీ వీడికి తృప్తి ఉంటుంది అదంతా ఒక సింబాలిక్గా చేస్తే దట్ ఈస్ గ్రేట్ సింబాలిక్గా చేసిన మహర్షి ఉను చేశాడు కానీ ఆ తరువాతి కాలంలో ఆ సింబాలిజం అంతా విస్మరించి స్పేస్ టైజ్ బుద్ధిలో తత్వాన్ని ప్రవేశపెట్టేసి ఉంటాడు మానవుల స్వభావం అలా ఉంటుంది అటువంటి వాడే ఒక ప్రశ్న వేశాడు ఏమని ఈ సకల జగత్తు పరమాత్మ నుండి ప్రకటమైందన్నాం కదా మొత్తం పరమాత్మలో ప్రకటన కొంచెం పరమాత్మలో ప్రకటమైందా అని చేసేది అంటే పరమాత్మ నుండు స్పేస్ని పెట్టాడు అసలు స్పేస్ లేదు సత్తు స్పేస్ లేదు స్పేస్ ఎప్పుడు వస్తుంది సత్తు నుండి జగత్తు ప్రకటన అయ్యాక స్పేస్ వస్తుంది కాబట్టి సహజంగా సత్తులందు స్పేస్ లేదు స్పేస్కి అతీతమైన తత్వం స్పేస్ లెస్ అండ్ టైమ్లెస్ ఎగ్జామ్మెన్స్ అప్ సల్యూట్ ఎగ్జిస్టెన్స్ అప్ సల్యూట్ దాంట్లో స్పేస్ లేనప్పుడు అది మొత్తం స్పేస్ లో పెట్టి వచ్చిందా మొత్తం నుంచి వచ్చిందా వాళ్ళ పార్క్ నుంచి వచ్చిందా అనే ప్రశ్న ఇట్స్ అ రాంగ్ క్వశ్చన్ బట్ స్టిల్ దానికి ఏదో సమాధానం చెప్పాలి శుద్ధి ఏం చేస్తుందంటే పొయిటిక్ గా సమాధానం చెప్పింది అలాగా సహస్రశీ పురుష పురుష ఆ పరమాత్మ అనంతమైన శిరస్సులు గలవాడు సహస్రం అంటే అనంతం ఉండవే వెయ్యం కాదు సహస్రాక్ష సహస్రపాతం వెయ్యి ఒక రకాలు కళ్ళు రెండు కాళ్ళు ఉండాలి అలా కాదు అనంతమైన నేత్రములు అనంతమైన పాదములు గలవాడు అంటే మన కళ్ళు మన కాళ్ళు మన చేతులు మన తలలు అన్ని ఆయన తలలేని అభిప్రాయం సహస్రాక్ష సహస్రపాద సభూమి విశ్వతో మృత్వ అదేదో శృతి కూడా అసలు లైఫ్ అంటే భూమి మీదే ఉందన్నట్టుగా ఆ విష్ణువు వేలాది చేతులు కాళ్ళు తలలు అనంతములైన చేతులు కాళ్ళు తలలు గల ఆ విష్ణువు ఆ పరమాత్మ భూమినంతానే ఆవరించి ఉన్నాడు కప్పేసాడు అంటే మొత్తం విష్ణు అంతా ఖర్చు అయిపోయేలేమో భూమినంతనే ఆవరించేప్పుడు మొత్తం విష్ణువు అంతా ఖర్చు అని మీరు అనుకుంటారేమో మొత్తం అంతా ఖర్చు కాలేదు ఇంకా మిగిలి ఉన్నాడు ఎంత మిగులు ఉన్నాడు పద అంగులాలు మిగులున్నాడు అత్యతిష్ట దశాంగులం అంటే అంటే పదంగులాలైనా అయ్యా రామా ఇంతటి విష్ణువు భూమండలాన్ని కప్పేసాక మిగిలి పదంగులాలు మాత్రమే మిగులు ఉన్నాడా అంటే అక్కడ దశాంగులం అవివక్షితం అక్కడ పదంగులాలు కాదు పాయింట్ ఏమిటి పాయింట్ మొత్తం భూమినంతనే కట్టిన తర్వాత కూడా విష్ణు ఇంకా మిగిలే ఉన్నాడు అన్నది పాయింట్ పదంగులాలు మిగిలి ఉన్నాడు అని చెప్పారు ఇంకో చెప్పారు త్రిపాదో ఉదయ పురుష పాదో ఓ సేహాభవాత్న అంటే సో మూడు పాదములు పాదశ విశ్వాభూతాన్ని పాదస్యామృతం దివి ఈ మొత్తం సకల జగత్తు కూడా ఒక్క పాదము అంటే ఇంకా మూడు పాదాల మిగులు ఉండాలి పాదము అంటే క్వార్టరు పాదము మన క్వార్టర్ అంటే ఇంకా ఎన్ని క్వార్టర్స్ ఉంటాయి రెండు ఉంటాయా నాలుగు ఉంటాయా ఇంకా మూడు ఉంటాయి క్వార్టర్ అంటే నాకు అర్థమేది ఇంకా మూడు క్వార్టర్స్ మిగులు ఉంటాయి ఈ మూడు క్వార్టర్స్ ఆ పరమాత్మ యొక్క స్వరూపము అని ఈ విధంగా అంశ స్ ఆ పరమాత్మ ఏంటి పార్ట్స్ ని వర్ణించిన సందర్భములు బలం ఈ సందర్భముల యొక్క అర్థమేమి ఓకే అది కాదు నిరంశేప్యంశమాప్య కృత్స్నేేటు పృచ్చత సద్భాశయోత్తరం బ్రూతే శ్రుతిశ్రోతృహితైషి నిరంశే అంశం ఆరోప్య కృత్స్ అంశే వా తాషయా ఉత్తరం బ్రూతే శ్రుతి శ్రోతృహితైిణీ కృత్స్ మొత్తమునండా అంశే వాక భాగమునంద ఇది అని పృచ్చత ప్రశ్నిస్తున్నవానికి అది వాడు ప్రశ్నించాడు ఈ మొత్తం జగత్తు ఈ జగత్తు పరమాత్మ యొక్క పూర్ణం పూర్ణమునందు ప్రకటమైనదా లేకపోతే కొంతైనా ఉందా చిన్న పాత్రలోనే ప్రకటమైనదా అంటే ఇప్పుడు సెవెంటీ ఎంఎం తెర మీద థర్టీ ఫైవ్ ఎంఎం సినిమా చూస్తున్నట్ట లేక సెవెంటీ ఎంఎం తరమేద సెవెంటీ ఎంఎం సినిమా చూస్తున్నట్ట అని అది వాడి ప్రశ్న ఇది పృచ్చత అది ప్రశ్న ప్రశ్నకి ప్రశ్నించాడు ప్రశ్నించిన వానికి శృతి శృతి శ్రోతృహితైషిణి వినేవాడి యొక్క హితమును కూడా శృతి శృతి తద్భాషయా ఆ ప్రశ్నించువాని భాషతో ఉత్తరం ఉత్తరమును బ్రూపే చెప్పు చిన్నది వాడు అడిగిన భాషలో సమాధానం చెప్పాలి అసలు వాడు అడిగిన భాష ఏమిటి మొత్తం పరమాత్మ జగత్తు ప్రకటమైనదా లేకపోతే చిన్న పార్ట్లో జగత్తు ప్రకటమైందా అని అంటే పరమాత్మను ఒక స్పేస్ లిమిటెడ్ ఎన్టీగా భావన చేసి మొత్తమా ఒక చిన్న ముక్కాయా అని అడిగాడు స్పేస్ లిమిటెడ్గా భావన చేసాడా లేదా మరి చేసే మరి వాడి భాషలో ఆ స్పేస్ భాషలో ప్రశ్న అడిగాడు కనుక స్పేస్ భాషలోనే ప్రశ్నకి సమాధానం చెప్పాలి అలా కాకుండా పరమాత్మ ఎందుకు స్పేస్ లేదు అని సమాధానం చెప్తే వాడు ప్రశ్న అడిగిన వాడు చిన్న బుచ్చుకుంటాడు వాడు మనస్సులో వాడికి కొంత కలత కలుగుతుంది ఎందుకని ఇదేవి నేను అడిగిన ప్రశ్నకి శృతికి సమాధానం చెప్పలేదు దాకా వేసింది అని వాడు అనుకుంటాడు అంతే తప్ప మనం తక్కువ ప్రశ్నలు అడిగామని అనుకోడు కాబట్టి ఈ వినేవాడి యొక్క వినేవాడిని మనం రక్షించుకోవాలి కాబట్టి ప్రస్తుతానికి వారికి ఒక సమాధానం చెప్పి మొత్తం రాదుగా చాలా తక్కువతోనే జగత్తు మొత్తం ఇంకా చాలా ఉంది అని అలా చెప్తే వాడు ఓహో ఆ పరమాత్మ అలా గొప్పవాడు ఒక చిన్న పాటలో ఈ జగత్తుని పెట్టి మిగతా అలా మిగిలించేట్లు అని వీడు సంతోషిస్తాడు అని తర్వాత విషయం స్లోగా తెలుసుకుంటాడు అని ఆ శ్రోత యొక్క హితమును కోరి శృత ఏం చేసింది వారి భాషలో సమాధానం చెప్పింది వారి భాషలో సమాధానం చెప్పాలంటే ఆ సద్రూపమైన పరమాత్మ నుండి భాగములు స్పేస్ ముక్కలు ఉండాలి కదా మరి లేకపోతే ఎలా చెప్తుంది అని లేని అంశములను ఆరోపించి సమాధానం చెప్తుంది ఓకే నిరంశేపి అంశము లేని పరమాత్మతత్వమునందు అంశం అంశమును ఆరోప్య ఆరోపించి ఉత్తరం పోతే సమాధానమును చెప్పుతున్నది అర్థమైందండి కాబట్టి మొత్తం పరమాత్మ నుండి ప్రకటమైనదా లేదంటే పరమాత్మలో ఉండే ఒక చిన్న అంశం నుండి ప్రకటమైనదా మన వాళ్ళు అడుగుతారు రాముడు ఒక ఆయన నన్ను అడిగాడు ఏమంటే రాముడు పూర్ణావతారం కాదుట కృష్ణుడు పూర్ణావతారంట ఆ కృష్ణుడు అపూర్ణావతారంట మరి రాముడు అంశావతారంట ఎందువల్ల అని అడిగాడు అంటే నేను అన్నాను రాముడో ఆ కృష్ణుడో ఎప్పుడైనా నాకు కనబడితే వాళ్ళని అడిగి చెప్తానయా లేకపోతే ఆ నారాయణుడు ఎప్పుడైనా అడిగితే ఎవయ్యా నారాయణ నువ్వేగా రాముడైనావు రాముడు ఫుల్ గా రాముడయ్యావా లేకపోతే వాళ్ళు పార్తే రాముడయ్యావా కృష్ణుడు మాత్రం హుల్ గా మారిపోయావుట ఎందుకు ఇలా చేశావు ఈ పర్షపాత బుద్ధి ఏమిటి నీకు నేను ఆయన అడుగుతాను ఆయన ఏమైనా చెప్తే నీకు చెప్తాను దీని మీద చర్చలు కాన్ఫరెన్స్ ఈ కాన్ఫరెన్స్ లో వన్ వీక్ భోజనాలు డబ్బు ప్రదర్శన అంతా ఉంటుంది దాంట్లో చర్చ ఏమిటంటే ఎమాన్ ది ఇన్కార్మినేషన్స్ ఊచేసి పార్ట్ ఇన్కార్మినేషన్ అండ్ ఊచేసి ఫుల్ ఇన్కార్మినేషన్ పేపర్ ప్రజెంట్ అడ్ బాయ్ అరధసింగరాచార్య ఒక ఆయన అలాంటి పేపర్ ప్రజెంట్ ఇంకొక ఆయన రెస్క్రూట్ చేస్తూ ఇంకో ఆయన ఇంకో పేపర్ ఈ చర్చ ఎలా ఉంది ఈ చర్చ వింటే ఇది నవ్వాలా ఏడవాలా అర్థం కాదు ఇలాంటిది ఇంకోటి ఉంది ఇప్పుడు మనకి శివలింగాలు ఉన్నాయి ఇప్పుడు శ్రీశైలంలో శివలింగం ఉంది కళహస్తులో శివలింగం ఉన్నది జంబు ఎక్కడో ఇంకో శివలింగం ఉన్నది ఇలాగ శివలింగాలు ఉన్నాయి ఇవో కొన్ని జ్యోతిర్లింగాలు ఉంటున్నారు కొన్ని జ్యోతిర్లింగాలు కావంటున్నారు వీటిల్లో ఉచిజు స్వయంభూలింగము వచ్చేసి మనుష్యకృతలింగము వచ్చేసి దేవకృతలింగము ఇప్పుడు మనం ఊహకు సెటిల్ ఎలా సర్టిల్ చేస్తారు అంటే ఈ మన ఇక్కడ శివలింగాన్ని మనుషులు పెట్టారు కానీ అక్కడ శివలింగాన్ని దేవతలు పెట్టారు అసలు దేవతలు అంటే ఎవరు దేవతలు అంటే ఎవరో చెప్పంటారా మీకు మనుష్యులలోనే ఎవళ్ళైతే మనుష్య మనుష్యులకు ఉండే హద్దులను దాటిపోతారో వాళ్ళే దేవతలు రాముడు దేవత అయినాడు ఎందుకని మనుషులకు ఉండే హద్దు ఏదైతే కలదో దానిని దాటిపోయాడే ఆ పితృవాక్య పరిపాలనలో కానీ త్యాగంలో కానీ సామాన్య మనిషన్నవాడు చే ఎంతవరకు చేయగలడో దాన్ని దాటిపోయాడా త అయి దేవత దేవతలు అంటే అలాగే ఉంటారు రమణ భగవాన్ దేవత రామకృష్ణుల వారు దేవత ఎందుకంటే మనుషులు అలాగే ఉండలే అది మనిషికి సాధ్యం కాదు వాళ్ళు దేవతలు కాబట్టి సో కాబట్టి ఈ లింగాల్ని పెట్టారా మనుషులు పెట్టారా ఏమన్న ప్రశ్నది అంటే పొలిటీషియన్ చేత ఆవిష్కరింపజేస్తే మనుషుడు పెట్టాడా అన్నాడు నమణ భగవాన్ లాంటి వాళ్ళు ఎవరిలో దాన్ని పెట్టారంటే దేవతలు పెట్టారని అన్నారు ఏదో అలా లేదో తెలియదు అసలు ఏమీ విషయం తెలుసుకోకుండా ఊరికే కథలను పట్టుకుని మీమాంస చేసి చర్చ చేసి కాన్ఫరెన్స్లు పెట్టి నేను ఏదో దీంట్లో చెక్లు దీన్ని చూసిన అవాలో తెలియదు ఆడవాళ్ళు మోస్ట్ ఇన్కాన్సీక్వెన్షియల్ డిస్కషన్స్ అవి నడుస్తూ ఉంటాయి సో మొత్తం మీద అలా కాకుండా ఇక్కడ సంగ్రహంగా ఒక మంచి పాయింట్ అని చెప్తున్నారు పరమాత్మ ఎందు కాలము లేదు దేశము లేదు కానీ పరమాత్మ నుండి పుట్టిన జగత్తునందు దేశము ఉన్నది కాలము ఉన్నది నిజానికి దేశ బాటుగానే జగత్తు పుట్టింది మీరు జగత్తుని చూసి దేవుడు పరమాత్మ గురించి ప్రశ్నలు అడిగేప్పుడు ఈ దేశబుద్ధిని కాలబుద్ధిని దాంట్లో ప్రవేశపెట్టి మీరు ప్రశ్నలు అడుగుతారు ఒక్క ఉదురుకున దేశ కాలము ముఖ్యా అంటే వీడు ప్రశ్నని వాడి లెవెల్లోకి దిగి వాడి భాషలో చెప్తోంది అలా అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుని కొంచెం ఆ టైంకి ఎదగాలి అంతేగాని అదే భాషలో బతుకంతా అదే భాషలో గడిపేసీట్లాగా ఉండకూడదు ఐదో తరగతిలో చెప్పిన భాషలోనే ఉండిపోతానంటే ఎక్కడ కుదురుతుంది ఐదో తరగతి భాషలోనే ఉండిపోతాను నేను అంటే అలా ఇప్పుడు అప్పట్లో రైల్వేలో ఎస్ఎస్ఎల్సీ ప్లాస్ అయి రైల్వేలో జాయిన్ అయ్యేవారు ఎస్ఎల్సీ ప్యాస్ అవ్వడం రైల్వేలో జాయిన్ అవ్వడం టైపు లోవర్ ప్యాస్ అయితే ప్రమోషన్ లేకపోతే అక్కడ ఉన్నవాడు అక్కడ ఉన్నాడు వీడు టైప్ లోవర్ ప్యాస్ అయ్యాడు వీడికి ప్రమోషన్ ఇచ్చారు ప్రమోషన్ ఇచ్చే ఏదో అప్పర్ డివిజన్ క్లార్క్ ఉందో దాంట్లో ప్రమోషన్ ఇచ్చారు ఈ లోపల కంప్యూటర్స్ వచ్చాయి కంప్యూటర్ నేర్చుకోమంటే మేము నేర్చుకోము డౌన్ డౌన్ డౌన్ డౌన్ బ్యాంకుల్లో కంప్యూటర్లు పెడతా ఉంటే డౌన్ డౌన్ డౌన్ వీళ్ళు ఉంటారు కారణకులు కంప్యూటరీకరణకు విరుద్ధము ఎందువల్ల కంప్యూటరీకరణ చేసినట్లయితే జాబులు పోతాయి దానికి విరుద్ధము డౌట్ డౌన్ డౌట్ గ్రౌండ్ అదే కంప్యూటర్లు వచ్చాక జాబులు పెరిగాయా పోయా సో ఆ రకంగా ఏదో అంశ దేశబుద్ధి కాలబుద్ధితో ఏదో ప్రశ్న అడిగితే ఏదో చెప్పారు అది అదే పెర్మనెంట్గా పెట్టి కూర్చోమని అభిప్రాయం కాదు తెలిసిందండి మళ్ళీ శ్రోతృహితైషిణి విలేవాణి యొక్క హితమును కోరే శృతి శృతి నిరంశే అంశములు లేనిదే అయినప్పటికీ సద్రూపమైన పరమాత్మయందు అంశంను ఆరోప్య ఆరోపించి ే పూర్ణపరమాత్మంద అంశేవా ఒక అంశమునంద వా ప్రశ్న ఇని పృచ్చత ప్రశ్నిస్తున్నవాని తద్భాషయ వాణి యొక్క భాషతో ఉత్తరం ఉత్తరమును బ్రూతే చెప్పుతున్నది నిరంశేషమాప్యతత్స్ వేతి పృచ్చత సద్భాషయోత్తరంబ్రూతే శ్రుతిశ్రోతృహతైషి సత్వమాశ్రితీ కల్పేత్సతి విక్రియా చిత్రం నానా విధం యథ ఈ శ్లోకంలో ఏం సరే మంచిది ఆ పరమాత్మ ఎందు మాయాశక్తిని మనం భావన చేస్తూ ఉన్నాము ఆ మాయాశక్తియే ఆ పరమాత్మ నుండి జగత్తు పుట్టుటకు కారణమవుతున్నది అంటే అర్థం ఏమిటి జగత్తు అంటే అంతా అంతా మార్పులే జగత్తు అంటే కదలిక చలనము వికారము మార్పు చెందుత అది జగత్తు యొక్క స్వభావమే అంచేతనే జగత్తు అలాగే ఉండిపోవాలనుకున్నవాడు భంగపాటు చెందక తప్పదు అలా అనుకోకూడదు ఇప్పుడు నా బాల్యము ఇలాగే ఉండిపోవాలి నేను బాలుడుగానే ఉండిపోవాలి అనుకుంటేనే వాడు భంగపాటు చెందుతాడు ఇంకా పురాణాల్లో అలా చెప్తారు పురాణాల్లో ఏం చేస్తారంటే అతిశయోక్తి అతిశోక్తి ప్రధానంగా ఉంటాయి పురాణము అంటే అతిశయోక్తి ఉంటుంది శశ మహారాజు గారు డెబ్బై సంవత్సరాలు రాజ్యం చేశాడు ఉంటాడు అంటే డెబ్బై వేళ్ళు చేశాడని మీరు రఫ్గా అనుకోవాలి డెబ్బై వేల సంవత్సరాలు రాజ్యం అతిశయోక్తి ప్రధానంగా ఉంటుంది సో రామాయణం పురాణం కాదు నిజానికి నేను ఉంటే మాట చెప్పాను సో ఆ అతిశయోక్తిలో భాగంగా అలా చెప్తారు పురాణంలో పురాణంలో ఏదో చెప్తారు దాన్నే పర్మనెంట్గా తీసేసుకోకూడదు సో పురాణంలో ఏమని చెప్తారంటే సనత్కుమారుడు సనకుడు సనందనుడు వాళ్ళ వయస్సు ఎప్పుడూ ఐదేళ్లే వాళ్ళకేమీ కదలిక ఉండదు అని చెప్తారు ఎప్పుడు అంటే అర్థం ఏంటంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు చిన్మయులే తప్ప మధ్య మాంసమయులు కాదు అని అది అది అర్థం అంతేగాని వాళ్ళకు కూడా మనకు మళ్ళాగా ఎముకలు మాంసము గుండె ఇలాంటి అవయవములు అన్నీ ఉన్నాయి కానీ ఐదేళ్లే ఉండిపోతారు వాళ్ళు అంటే అది ఎలా ఉండదు అసందర్భంగా లేదు అది అని దానికి అర్థం అలాగే దేవతలకి వయస్సు ఎప్పుడు ఏళ్ళే రథశాహ పేరు వాళ్ళు దేవతలని రథశాహ అంటే ఇప్పుడు మూడు పదుల వయస్సు తప్ప ఇంకా వాళ్ళ వయస్సు పెరగదు అని చెప్తారు అంటే ఇప్పుడు మన హాలీవుడ్ లేకపోతే బాలీవుడ్ స్టార్ల వయస్సు అంతా ఎప్పుడు ఇరవై ఒకటే ఎప్పుడు చూసినా ఇరవై ఒకటే ఎంతవరకు ఇంకా ఆ అమ్మాయికి సినిమా ఛాన్సులు రావడం ఆవేశించవరకు వయసు ఇరవై ఒకటే అది వాళ్ళు అర్థం చేసుకోవాలి అంతేకాని అలాగే దగ్గరే ఉళ్ళిపోయిన దగ్గర అలాగే దేవతలకు ముప్పై ఏళ్ళు అంటే అర్థమేమిటి దేవతలకి మనకి మళ్ళీ దేహాలు ఉంటాయని చేతులు కాళ్ళు ఉంటాయని ఆ ముప్పై ఫిక్స్ అయిపోయి ఉంటారని ఆయన కాదు అర్థం దాని వాళ్ళు ఈ దేహము అలాంటివే ఉండవు వాళ్ళు చలిమయులు అని అర్థం చిత్తునందు కాలం ఉండదు కాబట్టి పురాణంలో చెప్పినటువంటి దాన్ని యథోచితంగా మనం సర్దుబాటు చేసుకుని అర్థం చేసుకోవాలి అంటే అతిశయోక్తులు ఉంటాయి అక్కడ ఎనీవే సో కమింగ్ బ్యాక్ టు పాయింట్ సో జగత్తు అంటే మారిపోతూ ఉండడమే జగత్తు యొక్క లక్షణం బాలిక పోయి ఇవ్వనం వచ్చేస్తుంది నాకు యవ్వనము పోరాదు ఇలాగే ఉండిపోవాలి యవ్వనమే ఉండిపోవాలి అంటే ఉంటుందా ఎవ్వరం పోతుంది మధ్య వయస్సు వస్తుంది కొన్ని మధ్య వయస్సుకి నేను కాంప్రమైజ్ అయిపోయాను పర్వాలేదు కానీ వృద్ధాప్యం మాత్రమే అవి రావడానికి వీలు అంటే ఏమవుతుందో అలాగే దేశం కూడా మార్పు వస్తూ ఉంటుంది మార్పును ఎప్పుడు వ్యతిరేకించకూడదు స్వాగతించాలి మార్పును స్వాగతించడం అంటే మీరు ప్రకృతి ధర్మాన్ని గుర్తించడము అర్థం మార్పు వస్తూ దాన్ని వ్యతిరేకించకూడదు మార్పును వ్యతిరేకించిన వాళ్ళు ఏం చేస్తారో తెలుసుకోండి సమాజం వెనకాల పరిగెత్తుకొస్తూ ఉంటారు మార్పులు వ్యతిరేకించిన వాళ్ళు వెనకాల పరిగెత్తుకొస్తూ ఉంటారు ఇప్పుడు చొక్కాలు దొరకకూడదు అన్నవాళ్ళు సమాజం అంతా చొక్కాలు దొరుకుని ముందు వెళ్ళిపోతూ ఉంటుంది వాళ్ళు వెనకాల స్లోగా పదివేళ్ళ ఆలస్యంగా చొక్కాలు దొరుకుతూ వస్తూ ఉంటారు అడుగు చొక్కాలు తొక్కోవడమే ఎందుకన్నారో తెలిసినా అసలు ఊరికే టాపిక్ వచ్చింది నేనే చెప్తున్నాను చొక్కాలు తొడక్కోవడమే ఎందుకన్నారంటే ఈ చొక్కాను తయారు చేయటం సమస్య పరిస్థితి వచ్చేప్పటికీ దర్జీలందరూ ముస్లిమ్స్ ఎక్కడ చూసినా గ్రామంలో దర్జీ ఎవరు ఉంటారు మీర్ సాహిబ్ ఉంటారు గ్రామంలో దర్జీ అంటే మీర్ సాహిబ్ే వాళ్ళందరూ ముస్లిమ్స్ ఒకప్పుడు గర్జీ అంటే ముస్లిం కాబట్టి చొక్కా కుట్టేడు అంటే ఎవరు కుట్టుకుంటారు ముస్లింలు కుట్టుకుంటారు అని చెప్పని కొంచెం అస్పృశ్యత ఇలాంటి చేతస్థాలు చొక్కాలు తొండడం అది శిష్యుల యొక్క లక్షణం కాదు కొన్ని ముస్లింలు కుడతాడేమో మేము తుట్టుకుని తొడుక్కుంటా వండుకునే వాళ్ళు తొడుక్కునేవాళ్ళు మిగతా వాళ్ళు మేము అని మానేశాడు మానేసి సమాజం అంతా తొక్కాలు తొడుక్కోవడం మొదలుపెట్టింది ముస్లింలు అయినా అందరూ దర్జీలు ముస్లింలు హిందువులు అందరూ దర్జీలకి ఆ దర్జీ ఉంటే అందరూ చేపట్టారు చొక్కాలు అందరూ దొడుక్కోవడం మొదలుపెట్టారు మొదలుపెట్టిన తర్వాత వీళ్ళు ఒక యాభై సంవత్సరాల ఆలస్యంగా చొక్కాలు దొడుకొని వెనక్కి వస్తూ ఉంటారు దే కమ్ ఫ్రమ్ బిహైండ్ ఇన్స్ఇడ్ ఆఫ్ లీడింగ్ ది సొసైటీ ఫ్రమ్ ది ఫార్వర్డ్ స్వామి వివేకానంద వాడితే వాడు ఏం చేస్తాడు కోటేషన్ సొసైటీని ముందుకు నడిపిస్తాడు అది ఒక కోర్టు తొడుక్కున్నాడు సన్యాసి కోర్టు తొడుక్కోవడం ఏదైనా వెనకాలండి ఓ యాభై ఏళ్ళ ఆలస్యంగా కోర్టు తొడుక్కుంటాడు వాళ్ళు ఫిఫ్టీ ఇయర్స్ లేటుగా తొడుక్కుంటాడు మొత్తానికి తొడుక్కోవడం ఎలాగూ తప్పలేదు యాభై ఏళ్ళ ఆలస్యంగా బన్నీని వేసుకుని లేదా సొకాలను వేసుకుని ఏదో చేస్తూ ఉంటాం వెనకాల నుంచి వస్తూ ఉంటారు ఎవళ్ళు మార్పుని ప్రతిఘటించి వాళ్ళు కాబట్టి మార్పును ఎప్పుడూ ఇప్పుడు ల్యాప్టాప్లో విద్యార్థులు మేము ల్యాప్టాప్ విద్యార్థులు ల్యాప్టాప్ ఎందుకంటే పెద్ద పెన్ను కైతం పుట్టుకొని తింటే వాళ్ళు విద్యార్థి కదా ఇప్పుడు ఈ రోజుల్లో పెన్ను లేదు కాగితం లేదు వీళ్ళు ల్యాప్టాప్లు పుట్టుకొని కూర్చుంటారు క్లాసులో ఆ పాఠం చూస్తూ ఉంటే ల్యాప్టాప్ చూస్తూ ఉంటాడు దట్ ఈజ్ వాట్ ది మోడర్న్ సిస్టమ్ ఈ దాన్ని మేము ప్రతిఘటిస్తాము అంటే కుదరదు కాబట్టి పిల్లలు ల్యాప్టాప్ కావాలని అడిగితే ఏం చేయాలి వెంటనే కొనేసి ఇచ్చేసేయాలి వాళ్ళు మిగతా పిల్లలతో సమానంగా ముందుకు వెళ్ళాలి మా చిన్నప్పుడు పెన్సిల్తో రాసి వాళ్ళు పెన్షన్సిపోయే పెన్నులు వచ్చాయి బ్యాంకులో ఇంకు తో సంతకమే ఒప్పుకుంటాము బాల్ పాయింట్ పెన్ను సంతకం ఒప్పుకోము అని వారు ఒకప్పుడు తర్వాత ఏం చేస్తున్నాడు బాల్ పాయింట్ ఇప్పుడు ఇప్పుడు ఏమిటో చూస్తున్నాడు వాడు అమెజాన్ వాడు పంపిస్తాడు ప్యాకెట్ వాడు సంతకం పెట్టండి పెన్నుతో వేలుతో పెట్టడం వేలుతో సంతకం పెట్టాలంటే వాడికి వేలుతోటే పెట్టాలి అంటే వేలుతో రాదు కాంటే వాడు వేలుతోటే సంతకం పెట్టుకుంటున్నాడు వాడి దగ్గర పెన్నుల కార్యక్రమం ఏమి వేరు వరు చెర ఎదరకుండా పెడతాడు అస్థితిని దీన్ని పెట్టండి అనుకండి చెన్నతో కుదరడం వేలతో నిల్లా వెళ్ళగడే యూ హెవ్ టు మూవ్ ఫార్వర్డ్ చెరైవేటి చెరైవేటి అని శృతి కూడా చెప్తాను ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే జగత్తు అనగా వికారములు చెందుతాయే దాని స్వభావము ఈ వికారములన్నీ దేని ఎందు వచ్చాయి ఏ పరమాత్మతత్వముందు వికారములు అసలేవో ఆ పరమాత్మతత్వమునందు వికారములు కనబడుతున్నవి మరి ఇప్పుడు చెప్పండి మాయానాలా ఇంకా ఏమన్నా దాన్ని మాయాని వికారములు ఏంటి దాని ఎందు వికారములు భాషిస్తున్నాయి అంటే అందుగురించే మాయా అన్నా ఆ విషయం తెలియకపోతే అదిగో మాయ అంటున్నాడు ప్రతీది మాయా అంటూ ఉంటాడు అన్నారంటే వాళ్ళకి విషయం తెలియక అన్నమాట ఇప్పుడు ఆ శ్లోకం చెప్పద్దాం పదక్షరం చెప్పాలి కదా సతత్వం సతత్ సత్తం ఇ సతత్వ సత్తం ఓకే ఆశ్రిత సక్రీయా వర్ణా భిత్ భిత్తం నా యో యథా పెట్టుకోండి తథా ఉంటుంది యథా యథా ఉంటే మంచిది పోలండి తథా ఉన్నా పర్వాలేదు యథా పెట్టుకుంటే శ్రేష్టం తత్ర దృష్టాంతమాహ కాబట్టి యథాయే ఉండాలి ఏకాకారుడు కూడా యథానే స్వీకరించటాడు అంతే శక్తి మాయాశక్తి సత్తత్వం సద్రూపమైన పరమాత్మను ఆశ్రీత ఆశ్రయించి ఉన్న శక్తి మాయాశక్తి సతీ సద్రూపమైన పరమాత్మయందు విక్రియా వికారములను కల్పయేత్ కల్పించును ఈ మాయాశక్తి ఏం చేస్తుందంటే సద్రూపమైన పరమాత్మయందు వికారములను కల్పిస్తుంది అంటే కల్పిస్తుంది నిజంగా వికారములు రావు సద్రూపమైన పరమాత్మలో వికారాలు వచ్చేస్తే పరమాత్మ గాయంపైపోతాడు ఇంక ఉండడు పరమాత్మ వికారములను కల్పిస్తుంది ఇప్పుడు ఇది ఎలాగంటే సినిమా తెరయందు వికారములు ఉంటాయి వికారములు అంటే కథని కథలు చలనం సినిమా తెరయందు చలనం ఉంటుందా ఉండదు కానీ ఈ ఫిలిం ఏం చేస్తుంది ఫిలిము తిరుగుతూ ఉంటుంది ఫిలిం అలా స్థిరంగా కూర్చున్నది ఉండదు కాదు అది అది ఫిలిం ఏం చేస్తుందంటే స్థిరంగా వికారములు లేకుండా ఉన్న తెరయందు వికారములు కలిగేట్లా చేస్తుంది ఇప్పుడు తెర తెర మీద పెద్ద అగ్ని పెద్ద అగ్ని పర్వతం చూపిస్తుంది తెర కాలిపోతుందా దాని చేత కాలిపోదు కానీ ఆ పర్వతం త్రేలి ఆ నాశనం చేసుకున్నట్టుగా ఆ వికారాలన్నింటినీ ఇగో ఈ సిలిము చూపిస్తుంది అలాగే తెర మీద సముద్రాన్ని వర్షాన్ని చూపిస్తుంది అంటే తెర తలిసిపోతుందా అయినా కూడా పెద్ద పుఫాన్ వచ్చేసి వర్షాలు పెద్ద పెద్ద వర్షాలు పడ్డట్టుగా ఈ ఫిలిము ఆ తెరమే చూపిస్తుంది అదేవిధంగా ఏ కదలికా వికారములు లేకుండా నిలిచి ఉన్న పరమాత్మను ఆశ్రయించి ఈ మాయాశక్తి ఏం చేస్తుంది ఈ జగత్తు అనేక వికారములతో కూడిన ఈ జగత్తును ఆ పరమాత్మ ఎందుకు కల్పిస్తుంది కల్పిస్తున్న దానే పురాణ పౌరాణికులు ఇంకే లెక్క కలియుగం మనం ఎవరో ధర్మ సందేహాల్లో ఒక ప్రశ్న అడిగాడు ఒక ఒక అమ్మాయి అడిగింది ఏమంటే ఈ కలియుగం వచ్చేంతకాలం ఉంది ఇంకా ఎంతకాలం ఉంది కలియుగం అడిగింది అడిగితే ఇది ఏం చెప్పారంటే నిన్న కాక మొన్నే వచ్చిందమ్మా ఏళ్ళు అయ్యింది అంటే ఓహో అలాగా మనం ఇంకా ఎంతకాలం ఉంది ఏమిటి ఈ కష్టాలు ఇంకా ఎంతకాలం అని అడిగింది అయితే ఇప్పుడే ప్రారంభమైంది ఇంకా నాలుగు లక్షల ఇరవై ఐదు అయ్యో కూర్చుని కింద పండించాలా ఇద్దా అబ్బాయికి అయ్యబోయ్ ఎన్నో ఏదో నాలుగు వేళ నాలుగు వేలో ఐదు వేలో ఇదేమో ఇంకో రెండు వేలో మూడు వేలో ముందరి చేస్తాడు ఈయన అనుకుందాడు కానీ పెద్ద పండితుడు ఇంకా అలా నాలుగు దగ్గర దండం పెట్టింది అయ్యబోయే కాలం ఉన్నాయి కాబట్టి ఏదో సర్ద అతిశ వీళ్ళు ఎలా ఎక్కడ పోతూ ఉంటారు కానీ దేనికి లెక్కలు దేనికి అంటే కలియుగము నాలుగు లక్షలు ముప్పై రెండు వేల ఏళ్ళు లోపరయుగం రెట్టింపు లేతాయుగం మూడు రెట్లు కలి కృతయుగం నాలుగు నాలుగు కలిగితే ఒక మహాయుగము ఈ మహాయుగాలు వెయ్యి అయినట్లయితే బ్రహ్మదేవుడికి ఒప్పోగలు అది ఒక కల్పము ఆ కల్పంలో జగత్తు పుట్టి గిట్టుతుంది కల్పము ఎందుకు పేరు పెట్టారు మరి ఇంత పొడుగు వ్యాఖ్యానం చేసి ఆఖరికి వచ్చేప్పటికీ దానికి కల్పము అని ఎందుకు పేరు పెట్టారు ఎందుకంటే జగత్ అనేది కల్పించబడింది కనుక దానికి కల్ప కల్పించబడింది ఈ కల్పం అంటే ఏమిటో చూడండి నారదుడు విష్ణువుని అడిగాడు విష్ణువున పోనీ శ్రీకృష్ణుని శ్రీకృష్ణుని అడిగాడు ఎవయ్యా మాయ అంటే నాకు ప్రాక్టికల్గా నువ్వు మాయంటి దేవుడు కూర్చున్నావు సరే చూపిస్తాను కదా ఇద్దరు నడిచి వెళ్తున్నారు వాక్ది టాక్ ఆర్ టాక్ ది వాక్ కింద వెళ్తున్నారు వాక్ది టాక్ ఏమండి మాయ ఏమిటో అడిగాడు నాకు మాయ దేవుడే చెప్పాలి కదా నారద దాహం వేస్తోంది అక్కడే నది ఉన్నది కదా నది తీరానికి వెళ్ళి చెంబు పట్టుకెళ్ళి మంచినీళ్ళు తెచ్చిపెట్టి ఈ చెట్టు కింద కూర్చుంటాను నేను ఈ ఎండ శ్రీకృష్ణుడు చెంబు పట్టుకుని వెళ్ళాడు ఈ లోపల సరిగ్గా అదే సమయంలో ఒక అందమైన యువతి పాతికేళ్ల యువతి బిండి పట్టుకుని నీళ్లు తీసుకెళ్ళడానికి అక్కడికి వచ్చింది ఆమెను చూసి నారదుడు కంగారు పడతాయి ఎందుకంటే ఆమె జగదేక సుందరి అత్యద్భుతమైన సౌందర్యము రాశిలాగా ఉన్నదక్కడ ఆమె బిండి నీళ్లు తీసుకుని భుజం మీద పెట్టుకోబోతుంటే ఓ యువతి ఓ సుందరి అంత బరువైన బిల్లిని ఇంతటి కోమలమైన అవయవములతోనూ వెళ్ళబోయగలుగుతావు నేను నీకు సహాయం చేస్తాను అని ఆమె పర్మిషన్ కోసం వెయిట్ చేయకుండా ఆమె సిగ్గుపడుతున్నా కూడా నారదురు చాలా ప్రోయాక్టివ్గా వెళ్ళిపోయి ఆ బిల్లు తీసుకుని ఎక్కడమ్మా చెప్పు నీ ఇల్లు అని ఆమెతో పాటు వెళ్ళారు ఆమె నిల్లు దారి చేసింది ఆవిడ ఎరకాల ఈ బుద్ధి మోసుకుంటూ నారదురు పోయాడు ఈ చెంబు అక్కడే మన విషయం పోతే ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర వృద్ధులైన తల్లిదండ్రులు ఇద్దరు ఇవాళకు ఒక్కటే కుట్లా ఈ బిల్లికి అరుగు మీరు పెట్టాడు నాయన మా అమ్మాయి పాపం మేము పెద్దలను తెచ్చుకోలేకపోతున్నాం అమ్మాయిని బిల్లి కోసం ఎక్కడికో నీళ్ళకి పంపిస్తుంటే చాలా దుఃఖమే కలుగుతున్నాయా కానీ గతలేక ఆమె తెచ్చి పెడుతుంది మాకు కొడుకులే లేరు వాళ్ళు ఆస్తి అయితే ఉంది లాభం నువ్వు తండ్రి అమ్మ మాకు బండి నీళ్ళు తెచ్చి పెట్టావు కూర్చోవు మేము కాఫీ అని ఆ పెద్ద అయినా పెద్దవిడే కలిపేసి ఈయన్ని చేపట్టేసుకుని లోపలికి తీసుకెళ్ళిపోయాడు మడత మొత్తం వేసి దాన్ని కూర్చోబెట్టి ఆయనకి టిఫిన్ పెట్టి కాఫీ ఇచ్చి ఇంత ఈ లోపల ఈ అమ్మాయి చేతనే ఆ టిఫిన్ పెట్టించాడు కాఫీ మా అమ్మాయే చేసిందో తిను అని ప్రేమగా అయిన తర్వాత ఇప్పుడు ఎక్కడికి వెళ్తావులే సాయంకాలం అయిపోయినప్పుడే ఈ రోజు ఇక్కడే విశ్రాంతి తీసుకొని ఆయన రేపు పొద్దున్న వెళ్తూ అంటే సరే అన్నాడు ఆ రాత్రికి అక్కడే విశ్రాంతి తీసుకున్నాడు అమ్మాయి చక్కగా ఏదో అరటిగా ఎప్పుడో ఇది చేసి భోజనం వెతుకులు తిరిగి పడుకున్నాడు విశ్రాంతి తీసుకున్నాడు మొన్నాడు పొద్దున్న ఇంకా లేచి ఇంకా వెళ్దాం అనుకుంటుంటాయి నాయన ఏం వెళ్తావు నీకు ఎవళ్ళన్నా తల్లిదండ్రులు ఉన్నారంటే నాకు తల్లిదండ్రులు ఎవరు లేరు మరి చూడు ఇంకా తల్లిదండ్రులు లేనప్పుడు ఎక్కడికి వెళ్తావయ్యా ఇక్కడే ఉండు మా అమ్మాయికి ఇప్పుడు ఇంతదైనా పాఠవదీ అని అలా ఉండి కొద్ది రోజుల తర్వాత మా అమ్మాయి నువ్వే పెళ్ళాడు మన అయినా తుమేకే లాంగ్ స్టోరీ షాక్ అమ్మాయిని పెళ్ళాడు శుభం హోటల్లో గ్రామస్తులందరూ వచ్చి పెళ్లి చేస్తున్నాడు ఇల్లరికం ఇల్ల రకంగా ఉన్నాడు హాయిగా సకల భోగాల్ని అనుభవిస్తున్నాడు వాళ్ళకేమో ఉండకరాల ఆస్తి ఆస్తి మీదంతా అజమాయిషీ ఉండే ఇకనే నాయకుడు భార్య చాలా విధేయురాలు ఎంతో ప్రేమగా అతనికి సర్వీస్ చేస్తూ ఉంటుంది అందమైన భార్య తర్వాత క్రమంగా ఓ పిల్లాడు పుట్టాడు ఓ పిల్ల పుట్టింది ఇద్దరు పిల్లలు పుట్టారు కాపరాలు మంచి ఆరు ఊరు మొత్తానికి పెద్ద యజమానుడిగా మోతుబరి రైతుగా కాలక్షేమం అయిపోతాడు ఈ లోపల ఈ పిల్లలకి పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు ఒకడు పదేళ్ళ పడేయ్యాడు అమ్మాయి ఏమో ఎనిమిదేళ్ళు జరిగింది ఈ లోపల ఆ తల్లిదండ్రులు ఇద్దరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కాలం చేసినారు ఆ తండ్రికి కర్మ ఇతనే చేశాడు అల్లుడు ఇళ్ళదిక పల్లుడు అలాగే అత్తగారికి కూడా ఇతనే కర్మ చేశాడు భార్యను చక్కగా ఓదార్చాడు ఇప్పుడు గ్రామంలో పెద్ద మనిషిగా ఉంటూ అతను వ్యవసాయం చేసుకుంటూ కలక్షణ చేస్తున్నాడు ఈ మహర్షి ఈ లోపల ఒక పెద్ద తుఫాన్ వచ్చింది ఆ తుఫాను నదికి బ్రహ్మాండమైన వరదలు వచ్చాయి ఆ వరదల్లో గ్రామం కొట్టుకుపోయింది వీళ్ళ ఇల్లు కూడా కొట్టుకుపోయింది సునామీ వచ్చి కొట్టుకుపోయింది కొట్టుకుపోతూ ఆ భార్యని చేతపట్టుకుని కొడుకుని కూతుర్ని చేత పట్టుకుని బతుకుంటే బలుసాకు తినొచ్చని ప్రాణాలతో బయటపడడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆస్తి పాస్తి అంతా కొట్టుకుపోయింది ఈ లోపల ఆ కూతురు కొట్టుకుపోయింది అయ్యో కూతురు పోయింది కనీసం మిగిలిన బతుకుదామని ప్రయత్నం చేస్తుంటే కొడుకు కొట్టుకుపోయాడు సునామీలు వస్తే ఇలాగే ఉంటుందండి కొంత ఫేమలే పోతుంది భార్య కొట్టుకుపోయింది ఈ లోపులో వర్షం తగ్గింది తుఫాను తగ్గింది సునామీ వెనక్కి తీసింది ఇతను ఒక్కడూ నిలపడున్నాడు ఈ లోపల పిలుపు వినపడింది ఏ నారదా మంచినీళ్లు తీసుకొస్తాను ఎక్కడా ఏదైతే రాదు అయితే పిలుపు వినపడింది అప్పుడు తల విగుల్చుకుని చెంబులో నీళ్లు నింపుకుని వెళ్ళాడు వెళ్ళి కృష్ణ నేను ఒక యాభై సంవత్సరాల జీవితాన్ని అనుభవించి వచ్చానయ్యా భై ఏళ్ళు నేను జీవించాను యాభై ఏళ్ళు అంటే టైం ఇస్ రిలిటివ్ అని మన మహా మహర్షులు చెప్పారు నేను ఈ మధ్యన మాట విన్నా సైన్స్ అండ్ టెక్నాలజీ రెండున్నాయి సైన్స్ లో గొప్ప గొప్ప విషయాలని పాశ్చాత్య దేశాల్లో గత రెండు వందల మూడు వందల ఏళ్లలో వెయిటింగ్ కనుక్కున్నారో వాటిని ఇంచుమించు సూత్రరూపంగా మన మహర్షులు చెప్పనే చెప్పినారు ఉదాహరణకి మన మహర్షులు విమానం చేయడం ఎరుగుదురా అంటే ఇప్పుడు ద టెక్నాలజీ ఆస్పెక్ట్ ఆఫ్ విమానం వాళ్ళు ఎరక్కపోవచ్చు బట్ ది కాన్సెప్ట్ ఆఫ్ విమానం వాళ్ళు ఎరుగుదురు వాళ్ళ బుద్ధి ఎందు కాన్సెప్ట్ ఆఫ్ విమానాలు ఉన్నది అదేవిధంగా రిలిటివిటీ ఆఫ్ టైమ్ని ఐన్స్టైన్ చెప్పినట్టుగా వాళ్ళు చెప్పలేదు దాన్ని బట్టి బేసిడ్గా రాకెట్లు నిర్మాణం చేయడం గ్రహాంతర్యానము ఇవన్నీ వాళ్ళు చేయలేదు కానీ ఇన్ ప్రిన్సిపుల్ టైమ్ ఈజ్ రియలేటివ్ అనేది వాళ్ళు ఎరుగు పురాణంలో అక్కడక్కడ గాథల్లో కూడా మీకు ఇది కనపడుతుంది టైమ్ ఈజ్ రియలేటివ్ నాలుగును అడుగుతాడు నేను యాభై సంవత్సరాలు జీవించి వచ్చాను ఇప్పుడు నేను ఆ యాభై సంవత్సరాల జీవితానికి అర్థమేంటి అని అడుగుతాడు నీ యాభై సంవత్సరాల జీవితము మాయా అని చెప్తాడు మాయా అంటే వీడు ఎనభై ఏళ్ళలో డెబ్బై ఏళ్ళలో బతికి ఇంకా పోయే ముందు వాడికి తెలుస్తుంది నేను పోతున్నాను అని తెలుస్తుంది అప్పుడు వాడికి అర్థం అవుతుంది ఏమని తాను జీవించిన ఈ డెబ్బై ఏళ్ళ జీవితము ఇది మాయా అని కాబట్టి టైం అలా వీళ్ళు సినిమా చూస్తారు పదేళ్ళు సినిమాలో కానీ మీరు బయటకు వచ్చేప్పటికీ గెంట అన్నారు గడిచిందని మీకు తెలుస్తుంది ఇట్ వెరీ రియల్ థింగ్ ఇటేజ్ ఆ మాయా అన్నది ఇట్ ఈస్ ది మోస్ట్ క్రిటికల్ యాస్పెక్ట్ ఆఫ్ మెదాట మాయ లేకపోతే అసలు ఏమీ లేదు కాబట్టి ఆ మాయ ఆ దేశాన్ని సృష్టిస్తుంది కాలాన్ని సృష్టిస్తుంది ఆ కాల ప్రవాహంలో వికారములను సృష్టిస్తుంది వాస్తవంగా అది ఏమీ కూడా ఆ పరమాత్మ ఎందుకు లేనే లేవు దీనికి దృష్టాంతం లాగంటే యథా ఏ విధముగా అనైతే వర్ణాహరంగులు భిత్తిగతా గోడను పొందిన వర్ణాహరంగులు భిత్తౌ గోడయందు నానా విధం పలు రకములైన చిత్రం చిత్రమును కల్పయే ఆ కల్పయే బహువచనం చెప్పాలి వర్ణాహముంది కదా కల్పయేయు అని మీరు బహుజనంలో మార్చుకోవాలి కల్పిస్తాయో అదే విధము మీకు ఇందాక కథ చెప్పారు గోడయన్లు ఒక అద్భుతమైన చిత్రాన్ని చూపిస్తాడు గోడయన్లు ఇయోరావు అంట గోడయన్ అని పూర్వము వాళ్ళు గోడ చిత్రము అని దృష్టాంతంగా చెప్పుకున్నారు వాళ్ళకి ఏం దృష్టాంతాలు దొరుకుతాయి సినిమా లేదు కదా అప్పట్లో సినిమా లేకపోయినా సినిమాని ఊహించేశారు శంకర్ ఆయన విశ్వం దర్పణ దృశ్యమానగరీకృష్ణమంటే సినిమాయే అది ఇకొచ్చి ఓ లెన్స్ ఉంది తెర ఉంది ఇలా కలుగుతుంటే అంత మాట అనలేదు తప్ప కాన్సెప్చువల్గా సినిమాని భావన చేసేసారు ఆయన ఎప్పుడు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ క్రితమే భావన చేసి వచ్చాడు ఈ సినిమా అనేదాన్ని తర్వాత ఆ టెక్నాలజీని ఎడిషన్ అన్నవాడు పంతొమ్మిది వందల సంవత్సరంలోనో పంతొమ్మిది వందల సంవత్సరంలోనో ఆ టెక్నాలజీని కర్సెప్ట్ చేసి ఇలా తిప్పి ఓ భూము గతపట్లా చేశాడు ఆ టెక్నాలజీ అంత తర్వాత వచ్చింది కాన్సెప్చువల్లీ వీళ్ళు ముందే భావన చేసి కూర్చున్నారు కాబట్టి సినిమాలో మీకు దేశం ఉంటుంది కాలం ఉంటుంది ఆ కాలం పరుగులు తీస్తూ ఉంటుంది కానీ ఇంత చేస్తే అంత మాయా ఇక్కడ గోడ రంగులు ఆ రంగులతోటి అనేక రకములైన బొమ్మలు ఆ గోడలో యథార్థమైనట్టుగా కనపడుతా ఈ దృష్టాంతము సినిమాని పోలిన దృష్టాంతం జారమస్వామి సినిమాని ఆయనే ఊహిస్తారు శంకరులు ఊహించారు సినిమా విజయనందుడు అంత సైంటిస్టు కాదా ఆయన శంకరులు గొప్ప సైంటిస్ట్ ఈయన విద్యనందుడి యొక్క ఊహ ఎంతవరకు వెళ్ళిందంటే గోడ మీద బొమ్మ దాకా వెళ్ళింది శంకరుల ఇంకొక అడుగు ముందు వేసి అద్దర్లో బొమ్మ అన్నారు ఆయన అద్దర్లో బొమ్మ గోడ మీద బొమ్మ అయితే అద్దర్లో మొత్తానికి ఇది ఓవరాల్ ఐడియా అయ్యి సినిమాలో ఉన్న దృశ్యములు ఎలా కదలచలేని చలనము లేని తెర ఎందు కల్పించబడతాయో ఆ సద్రూపమైన పరమాత్మయందు ఈ జగత్తు అనేటువంటి సినిమా కల్పించబడుతూ ఉన్నాయి మళ్ళీ చెప్తాం సత్తత్వం సద్రూపమైన పరమాత్మను ఆశ్రయ ఆశ్రయించి ఉన్న శక్తి మాయాశక్తి సతీ సద్రూపమైన పరమాత్మయందు విక్రియా వికారములను కల్పయేక కల్పించును యథా ఏ విధముగానైతే భిత్తి గోడను పొంది ఉన్న రంగులు భిత్తౌ గోడపై నానావిధం పలు రకములైన చిత్రం చిత్రమును కల్పయేయ కల్పిస్తాయో అదే విధముగా సప్తత్వమాశ్రుత శక్తి కల్పయేత్ సతి విక్రిగత భిత్తౌ చిత్రం నానా విధం అక్కడికి ఒక టాపిక్ ఒక అంశం పూర్తే ఇప్పుడు ఆకాశము సద్రూపమైన పరమాత్మ అనే టాపిక్ మొదలు పెడుతున్నారు పూర్తి శ్లోకమే సం సతో వ్యోమత్వమాపన్న వ్యోమ్న సత్తంతులౌకికాత్వికాశావచ్చి మాయా ఉచితం హితత్ ఓం పూర్ణముదూర్ణమిదం పూర్ణా పూర్ణము దక్ష్యే పూర్ణస్ పూర్ణమాయపూర్ణమేవాహిష్య ఓం శాంతిశాంతి హరి ఓం శ్రీ విద్యో నమ హరిశ్ ఆత్మనమస్తే